పదునెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస పై అధ్యాయంలో శ్రద్ధ యజ్ఞం తపస్సు మొదలైన వాటిని సాత్విక రాజస తామసా గుణాల నేపథ్యంలో ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు కర్మత్యాగం కర్మ జ్ఞానం మొదలైనవి మిగిలి ఉన్నాయి ఇవి ఈ అధ్యాయంలో వివరింపబడతాయి మహాభారత పై విషయాల గురించి అనేక వాదనలు ఉండేవి వేదంలో చెప్పిన కర్మల జీవితాంతం చేస్తునే ఉండాలని ఆ కాలంలోని కర్మమీమాం సకుల సిద్ధాంతం అసలు వేదాంతమే పనికిరాదని వీరి వేదమంతా కర్మలకు సంబంధించినదే కర్మలతో సంబంధం లేని మాటలన్నీ అర్థం లేని మాటలని వీరి వాదం పూర్వ భాగం యజ్ఞాలు యాగాలు మొదలైన వాటి గురించి చెబుతాయి తర్వాతి భాగాలు ఉపాసనలు ధ్యానం మొదలైన వాటి గురించి చెబుతాయి చివరగా ఉపనిషత్తుల్లో తత్వచింతన ఆత్మవిచారం చెబుతాయి ఆత్మవిచారం వేదాల ముఖ్య ఉద్దేశమని దానికి కావాల్సిన చిత్తశుద్ధి కలిగించడానికే ముందు చెప్పిన కర్మలని వేదాంతుల వైదిక ధర్మాన్ని అనుసరించే వాళ్లలోనే అభిప్రాయ భేదాలు తీవ్రంగా ఉండేవి జ్ఞానమార్గంలో ఉన్నవాడు సన్యాసించాలని వేదాంతులు ఒక ఉదాహరిస్తే మీమాంసకులు మరొక శృతిని ఉదాహరించి దాన్ని ఖండించేవారు కుంటి గృడ్డి మొదలైన వారికే సన్యాసంగాని అవయవ పటుత్వం ఉన్నవారు జీవితాంతం యజ్ఞము మొదలైన కర్మలు చేయాలని మీమాంసకుల వాదన శంకరులు తత్కాలీన వాదప్రతివాదాలను దృష్టిలో ఉంచుకొని తన వ్యాఖ్యను వ్రాయడంలో ఆధునికులకు కొంత జటిలంగా కనిపిస్తుంది మనం ఇలాంటి కర్మలు చేయడం లేదు కావున కొంత సందర్భంగా అయోమయంగా కనిపిస్తుంది కానీ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాదప్రతివాదాలను ఆనాటి నేపథ్యంలో గమనించి గ్రహించాలి ప్రస్తుత అధ్యాయంలో కర్మ జ్ఞానం మొదలైన వాటి విభాగాలే కాకుండా గీతాశాస్త్రం యొక్క సారాంశం కూడా చెప్పబడింది అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇవ్వాల్సిన చిట్ట చివరి ఆదేశం ఇందులో స్పష్టంగా చెప్పబడింది గీతలో ఇదివరకు చెప్పిన జ్ఞానమార్గం కర్మ మార్గం మొదలైన వాటిని ఒకసారి సింహావలోకనం చేయడం జరిగింది ఈ అధ్యాయం పేరు మోక్ష సన్యాసయోగం డెబ్భై ఎనిమిది శ్లోకాలు కలిగి అన్ని అధ్యాయాల పెద్దదైనది మొదటి పదకొండు శ్లోకాల్లో కర్మసన్యాసం కర్మఫల త్యాగం గూర్చి పన్నెండవ శ్లోకం నుండి పదిహేడు వరకు జ్ఞానియ్ కర్మలు చేయువాని గురించి చెప్పబడింది పద్దెనిమిది నుండి నలభైవ శ్లోకం వరకు జ్ఞానం కర్మ కర్త మొదలైన వాటిని త్రిగుణాల నేపథ్యంలో మూడు రకాలుగా విభజన నలభై నుండి నలభై శ్లోకం వరకు నాలుగు వర్ణాలు వారి ధర్మాలు చెప్పబడ్డాయి స్వధర్మాన్ని ప్రశంసించడం తర్వాతి శ్లోకాల్లో జరిగింది చివరగా శ్రీకృష్ణుడి ఆదేశం ఉపసంహార వాక్యాలు సంజయుడి గీతను ప్రశంసించడంతో అధ్యాయం ముగుస్తుంది సన్యాసం త్యాగం గడచిన అధ్యాయాల్లో అక్కడక్కడ శ్రీకృష్ణుడు సన్యాసాన్ని ప్రశంసించడం అక్కడక్కడ కర్మఫల త్యాగాన్ని ప్రశంసించడం చూశాం నచనాదేవా మూడు నాలుగు కేవలం సన్యాసం వల్లనే మోక్షం రాదు మై సర్వాణి కర్మాని సన్యస్య మూడు ముప్పై అన్ని కర్మలను నాయందు సన్యసించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసి త్యక్ కర్మఫలాసంగం నాలుగు ఇరవై కర్మఫలంపై ఆసక్తిని విడిచిపెట్టి యోగ సన్యస్త కర్మాణం నాలుగు నలభై ఒకటి కర్మయోగంతో ఉండి కర్మఫల సన్యాసం చేసిన వాడిని సన్యాసి చోగి ఆరు ఒకటి అతడే సన్యాసి యోగి కర్మయోగి సన్యాసయోగయుక్త తొమ్మిది ఇరవై సన్యాసంతో కూడిన ఈ విధంగా ఒక్కో విధమైన సన్యాసాన్ని ఒక్కో విధమైన కర్మయోగాన్ని ఒక్కొక్క చోట ప్రశంసిస్తూ వచ్చాడు వీటిని సరిగా అర్థం చేసుకోవాలి సన్యాసం ముఖ్యంగా రెండు రకాలు ఒకటి వేదాంత వాక్యాలను సరిగా అర్థం చేసుకోవడం శ్రవణం నిరంతర ధ్యానం మననం వాటిలో చెప్పిన విధంగా కర్తృత్వ భావన తొలగించుకొని బ్రహ్మభావనలో ఉండడం నిది నిదిధ్యాసన కర్మలను వదిలివేయడం ఇది జ్ఞానంతో కూడిన సన్యాసం దీనినే సన్యాసం అంటారు రెండు రెండో పద్ధతి జ్ఞానం పొందాలనే ఉద్దేశంతో కర్మలను సన్యసించి శ్రవణ మననాదులు చేస్తూ జ్ఞాని లక్షణాలనే సాధనాలుగా చేసుకుని శమం దమం కలిగి ద్వంద్వాలకు అతీతంగా ఉండడాన్ని అభ్యసిస్తూ ఉండడం జ్ఞానం పొందాలనే కోరిక ఉంది కావున వివిదిషా సన్యాసం అన్నారు వివిధిషా అనగా తెలుసుకోవాలనే కోరిక పై చెప్పిన ఇద్దరిలో విద్వత్సన్యాసి సర్వకర్మ సన్యాసం చేశాడు కావున కర్మ అనుష్ఠానమే లేదు రెండవ వాడికి జ్ఞానమార్గంలో ఉంటూ కర్మలను వదిలేశాడు కావున పై ఇద్దరికీ కర్మలను వదరడమనే ప్రసక్తి ఉండదు వేదం పూర్వ పూర్వభాగంలో చెప్పిన కర్మలు వీరికి వర్తించవు జ్ఞాని కాని వాడికి మాత్రమే కర్మలు వర్తిస్తాయి మరి శ్రీకృష్ణుడు ఎవరి కర్మ సన్యాసం గూర్చి చెప్పాడు అంటే గృహస్థుడుగా ఉంటూ శ్రవణ మననాథుల వల్ల జ్ఞానం కలిగి కర్మలను వదిలివేయాలనుకునేవాడికి కానీ గృహస్థుడు కర్మలను వదిలేస్తే మిగతా శ్రమాలన్నీ కుప్పకూలుతాయి బ్రహ్మచారికి సన్యాసికి ఆశ్రయాన్ని ఆశ్రయాన్నిచ్చేది గృహస్థుడే ఇతడు సిద్ధాంత జ్ఞానాన్ని పొందాడు కానీ గృహస్థాశ్రమం అనే ఉపాధిలో ఉన్నాడు కాబట్టి ఇతని ఉపాధి ధర్మాలు ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగ ధర్మాలు నిర్వహించవలసినట్లు వదలకూడదని నియమం ఒక పద్ధతి ప్రకారం సన్యాసం తీసుకున్న తర్వాతనే కర్మలను వదిలివేయడం అనుమతించబడింది ఈ అధ్యాయంలో సన్యాసం త్యాగం ఈ రెంటి గురించి నిశ్చయంగా నీ అభిప్రాయం ఏమిటి అన్నది అర్జునుడి ప్రశ్న సన్యాసికి పై చెప్పిన ఇద్దరికి ఈ ప్రశ్న వర్తించదు ఎందుకంటే వాడికి కర్మలు లేవని శాస్త్రమే చెప్పింది గృహస్థుడిగా ఉండి గుణాలచేత సన్యాసి స్థాయికి వచ్చిన వాడి గూర్చిపై ప్రశ్న గుణాలచేవచ్చిన సన్యాసభావం కావున గౌణ సన్యాసం అన్నారు కాబట్టి గృహస్థుడు ప్రస్తుతం అర్జునుడు చేయాల్సినదేమిటి ప్రస్తుతం అర్జునుడి సందేహం తన క్షత్రియ ధర్మం అనుసరించవలనా వద్ద ఆనాటి సమాజంలో సన్యాసానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి ప్రజలు కర్మ విముఖులయ్యే ప్రమాదం ఉంది నాటి సమాజంలో సిద్ధాంత ప్రకారం నేటికీ ఉన్న ఆశ్రమాలు నాలుగు ఒకటి బ్రహ్మచర్యం రెండు గృహస్థాశ్రమం మూడు వానప్రస్థం నాలుగు సన్యాసం ఏ ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆయా ఆశ్రమ ధర్మాలు చేయాలి గృహస్థుడైన వాడికి జాతి ధర్మాలు అంటే బ్రాహ్మణుడి విషయంలో భిక్షాటనం వేదాధ్యయనం క్షత్రుయుడి విషయంలో రాజ్యపాలన వైశ్యుడికి వాణిజ్యం విధింపబడ్డాయి గృహస్థాశ్రమం మిగతా ఆశ్రమాలను నిలిపేది ఈనాడు కూడా గృహస్థులే దాన ధర్మాలు చేయడం వల్ల కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు జరగడం చూస్తున్నాం గృహస్థుడు కర్మలను మానివేస్తే సమాజం అస్తవ్యస్తమ అవుతుంది అందుకని గృహస్థుడు తనకు తన వర్ణానికి ఆశ్రమానికి చెప్పిన కర్మలు చేసి తీరాలని ఆనాటి ధర్మ నిర్ణయం ఈ విషయంపై ఈ శ్లోకాల్లో చర్చ శ్రీకృష్ణుడి సమాధానం ఇలా ఉంది రెండవ శ్లోకం కామ్యాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదూర్ फलत्याग प्राहुस्ग विचक्षण मूडव श्लोक त्याज्य दोषवदित कर्म प्राहुर्मनीषिण यज्य चापर కర్మలు నాలుగు రకాలని పైన తెలుసుకున్నాం ఒకటి నిత్య కర్మలు ప్రతి నిత్యం చేయాల్సిన సంధ్యావందనం దేవతా పూజ అతిథి పూజ భూతయజ్ఞం ప్రాణులకు ఆహారం మొదలైనవి రెండు నైమిత్తికర్మలు ఏదైనా నిమిత్తం అనగా వివాహం ఉపనయనం పండుగలు మొదలైన సందర్భాల్లో చేయాల్సిన కర్మలు మూడు కామ్య కర్మలు ఏదో ఫలం పుత్ర సంతానం ప్రాప్తి పంటలు పండడం స్వర్గాది లోకాలు లాంటి ఫలాల కోసం చేసే కర్మలు నాలుగు నిషిద్ధ కర్మలు వీటి ప్రసక్తే లేదు కాబట్టి మొదటి మూడు రకాల కర్మలు ఇక్కడ చర్చలోని విషయం పై శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఆనాటి విద్వాంసుల అభిప్రాయాన్ని చెబుతున్నాడు కామ్య కర్మలను వదిలివేయడం సన్యాసమని కొందరు అన్ని కర్మలను కర్మలు చేస్తూ ఫలత్యాగం చేయడం త్యాగమని కొందరు కర్మలను వదలు వేయాల్సిందేనని కొందరు యజ్ఞం దానం మొదలైన కర్మలను వదలకూడదని మరికొందరు చెబుతున్నారు నా నిశ్చయాన్ని విను అంటూ శ్రీకృష్ణుడు చెప్పాడు యజ్ఞో దానం తపకర్మ నత్యాజ్యం కార్యమేవత ఐదవ శ్లోకం యజ్ఞం దానం తపస్సు అనేవాటిని చేయాల్సిందే ఎందుకనగా ఇవి అంతఃకరణశుద్ధికి పనికి వచ్చేవి మనిషిని పవిత్రం చేసేవి అని తాత్పర్యం త్రయోధర్మస్కంధాయజ్ఞోధ్యయనం దానం अने प्रसिद्धवाक्यम धर्मा तो पोलार मूड़ शाखल यज्ञ अध्ययन दान वीटने जनंद पुतार अर्थम काम्यकर्म कोर्मल तप मिने भाव वीट ईश्वरपण बुद्धि तो चेयली अर्थम इधव्यम अने भाव तो आसक्ति బుద్ధితో సంగం లేకుండా చేయాలి ఆరవ శ్లోకం ఏతాన్యపితు కర్మాని సంగం తే పాశ్చిత త్యాగాన్ని మిగతా కారణాల వల్ల కూడా చేసేవారున్నారు కానీ జసా తామస త్యాగాలు శృతుల్లోనూ వేదంలోను స్మృతుల్లోనూ మనస్మృతి పురాణాలు భారతం లాంటి గ్రంథాలు చెప్పిన నిత్యకర్మలను వదిలివేయడం ఎట్టి పరిస్థితిలో జ్ఞాని కానివాడు అవిరక్తుడైనవాడు అజ్ఞానం వల్లాంటి కర్మలను వదిలివేయడం తామస త్యాగం అనిపించుకుంటుంది ఏడవ శ్లోకం నియతస్ सन्यासह यु सन्यास कर्मण नोपीर्ति अलाक शरीरक्लेशमो मरुक क्लेशम तो वीटली राजसत्यागम इधी राजगमें श्लोक दुख य सकृत्वा त्येतु सकफल नित्यकर्मल ना कर्तव्यमे बुद्धि कर्म तो कर्मफलापेक्षा चेयड़ सात्त्वत्यागम त्लोक कार्य मित्र సంగం ఫలంచైవ సత్యాగ సాత్వికోమత కాబట్టి దేవయజ్ఞం అతిథియజ్ఞం లాంటి కర్మలు దాన ధర్మాలు గృహస్థుడు తప్పక చేయాలని అర్థం నిజానికి దేహమున్నా దేహాభిమానమున్నా ఎవడికైనా కర్మలను వదిలివేయడం శక్యం కాదు కర్మఫలాన్ని త్యాగం చేసేవాడు నిజమైన త్యాగి पदको श्लोक न्यक्त कर्माण्यशेष अतड़ सन्यासी अतु श्रद्धा कर्म चेयड़ अंतकशु कल कर्म फल నాలుగవ అధ్యాయంలో కర్మ చాలా సూక్ష్మమైనది దీన్ని తెలుసుకోవడం కష్టం నాలుగు పదిహేడు అన్నాడు అక్కడ కర్మ అకర్మ వికర్మ లాంటి పదాలు చూశాను కర్మలు చేస్తూ నేను కర్మలు చేస్తున్నాను అని గ్రహించేవాడు సకర్ముడు కర్మ ఉన్నవాడు నేను కర్మ చేయడం లేదు అనుకునేవాడు కూడా సకర్ముడే ఎందుకంటే నేను చేయడం లేదనే భావనలో ఉన్నాడు వాడికి కర్మలు చేయకపోవడం వల్ల వచ్చే ఫలం ద రిజల్ట్ ఆఫ్ ఒమిషన్ ఉంటుంది నేను అనే భావన లేకుండా కర్మలు చేసేవాడు అకర్ముడు కర్మలు లేనివాడు నేను ను కర్మ నుండి తీసివేయడం వల్ల డిస్కనెక్ట్ ఇతనికి కర్మఫలం ఉండదు ఈ విషయాన్నే ప్రస్తుత అధ్యాయంలో పన్నెండవ శ్లోకం నుండి చెబుతున్నాడు కర్మఫలం మూడు రకాలు ఒకటి అనిష్టం పాపకర్మలకు ఫలంగా వచ్చే నరకం లేదా పశుపక్ష్యాది జన్మ రెండు ఇష్టం దేవత్వం మూడు మిశ్రం ఇష్టము ఇష్టము కానిది రెండు ఉండే మనుష్య జన్మ ఫలం ఎవడికి అంటే సకర్ముడికి అనగా నేను భావన ఉన్నవాడికి కర్మఫల త్యాగికి ఇది వర్తించదు పన్నెండవ శ్లోకం అనిష్టమిష్టం మిశ్రం చర్విధం కర్మణ ఫలం प्रेत न क्वचितु संचि कर्म एरपाने की ईद कारण पद्नालव श्लोक अधिष्ठ तथा कर्ता पृथ्वी विविधाश्च पृथक्चे दिवच्वाचम ఒకటి అధిష్టానం ఇదే దేహం కర్మలు చేయడానికి గాని కర్మఫలం అనుభవించడానికి గాని స్థానం అందుకే భోగాయతనం అనుభవించే స్థానం అన్నారు రెండు కర్త నేను కర్త అనే భావన ఉన్న వ్యక్తి మూడు కరణం ఇంద్రియాలు ఇవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అని రెండు రకాలు నాలుగు చేష్టలు వివిధ రకాలైన శరీర చేష్టలు ఐదు దైవం ఇంద్రియాలకు అధిదేవతలుగా ఉన్నవారు అందించే సహాయం ప్రతి ఇంద్రియానికి ఒక అధిదేవత ప్రిసైడింగ్ డైటీ అనే భావన శృతుల్లో ఉంది పంచభూతాల పరిణామాలే ఐదు ఇంద్రియాలని పైన ఐదు ఇంద్రియాల అధిదేవతలు ఈ విధంగా ఉన్నారు చక్షురింద్రియం సూర్యుడు శ్రవణే ఇంద్రియం దిగ్దేవత స్పర్శ వాయువు ఘ్రాణం భూమి వాక్కు అగ్ని మనస్సు చంద్రుడు ఒక్కో వ్యక్తిలో ఒక్కో అంశ ఎక్కువ తక్కువలు ఉండవచ్చు కావున పంచభూతాలను దేవతాస్వరూపాలుగా గ్రహించారు మనం శరీరం వాక్కు మనస్సు అనే త్రికరణాలచే మూడు సాధనాలు ఏ పనులు చేసినా మంచైనా చెడైనా ఆ కర్మలకు పై ఐదు కారణాలు పదిహేనవ శ్లోకం मनो कर्म प्रारभते वा वा पंचैते शरीरवा तानु कर्ता अकृत केवल शास्त्रं अतनि उपदेशं शास्त्रेत उपदेशेत संस्कृपनी बुद्धि ఆత్మ ఆత్మతత్వాన్ని సరిగా చూడలేకపోవడం వల్ల తానే కర్త అనుకుంటున్నాడు పదహారవ శ్లోకం త్రైవ సతి కర్తారమాత్మానం కేవలంబుద్ధిమతి దేహంలో కర్తృత్వం ఎవరిది శరీరము ఇంద్రియాల సమూహం నేను అని తాదాత్మ్యం ఐడెంటిఫికేషన్ అదే నేను అనుకోవడం ఉన్న జీవుడు కర్త ఇతనే వేదాంత శాస్త్రంలో విజ్ఞానమయ కోసం అంటారు ఈ సందర్భంలో శంకరానందులనే వ్యాఖ్యాత రెండు ఉపనిషద్వాక్యాలను ఉదాహరించారు विज्ञान यज्ञनुते कर्माणी तनुते मन्ता भोक्ता कर्ता पुरुषः विज्ञात्मा पुष्डू वाक्या विज्ञात्मे शरीर में कर्ता अने अर्थम శరీరాన్ని ఐదు స్థాయిల్లో పరిశీలిస్తారు కేవలం మాంసం మధ్య ఎముకలు ఉన్న స్థాయి అన్నమయ శరీరం తర్వాతది ప్రాణమయ కోశం వాయువు శరీరంలో అన్ని పనులను చేయిస్తుంది ఆ తర్వాత ఐదు జ్ఞాని ఇంద్రియాలు మనస్సు కలిసి ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించే మనోమయ కోశం తర్వాతిది విజ్ఞానమయ కోసం ఐదు జ్ఞానేంద్రియాలు బుద్ధి కలిసి ఫలానా పని చేయవచ్చు చేయకూడదు అని విమర్శించగలిగే స్థాయి కావున దీనిదే కర్తృత్వం దీని తర్వాత మనకు సుశక్తికాలంలో ఏమీ తెలియని స్థితి మనస్సు బుద్ధి ఇంద్రియాలు సెలవు తీసుకున్న స్థితి ఆనందమయ కోశం అంటారు మనస్సు బుద్ధి నశించవు వాటికి కారణమైన ఆనందమయ శరీరంలో ఉంటాయి అని వ్యవహరిస్తారు ఆ స్థితిలో నేను కర్త భోక్త అనే జ్ఞానమే లేదు కావున విజ్ఞానాత్మ విజ్ఞానమయ కోశంలో ఉంటూ నేను అనే భావన ఉన్న జీవుడే కర్త భోక్త शरीर इंद्रिया उपाधि उर्म आत्मक संबंध लेने दाने ग्रहुला कर्म दिन फलम अतण् अंटदू पदेडव श्लोक यहांकृत भाव बुद्धिप्य हवा నహంతి లోకాన్నహంతి నీబ్యతే పై చెప్పిన అధిష్టానం దేహం మొదలైన వాటి వల్ల జరిగే కర్మను ఎవడు దృశ్యంగా చూస్తుంటాడో అతడు ఎలాంటి కర్మకు బద్ధుడు అని అర్థం సాధకుడు చేయాల్సినదేమిటి మోక్ష మార్గంలో ఉన్న సాధకుడు ఎలాంటి జ్ఞానంతో ఉండాలి ఎలాంటి కర్మ చేయాలి తాను ఎలాంటి కర్తగా ఉండాలి అనే విషయాన్ని మళ్ళీ త్రిగుణాల భేదాన్ని అనుసరించి చెబుతున్నాడు రాజసా తామసా సంబంధమైన వాటిని వదిలి సాత్వికమైన వాటిని గ్రహించినప్పుడే చిత్తశుద్ధి తద్వారా క్రమంగా జ్ఞానప్రాప్తి కలుగుతుందని సూచించడానికి క్రింది వివరణ यह विभजन अंत साधन को उपक हृदयों वाड़ी की तुम सात्विक स्वभाड़ना राजस्वभाषिद वो विभजन अंतड़ी ज्ञान विषय में मूड़ अंशाई ज्ञान ज्ञेय त्ञातनेवा अला कर्म को संबंधी कर्म कर्ता कू मूड अंशन श्लोक ज्ञेता कर्मचो वीट గుణాలను అనుసరించి మళ్ళీ భేదాలు సాత్విక జ్ఞానం విభక్తంగా వేర్వేరుగా కనిపిస్తున్న వివిధ భూతాల్లో ఏకత్వం గమనించడం విభక్తంగాని అఖండమైన ఆత్మతత్వాన్ని ఏ జ్ఞానంతో చూడగలడో అలాంటి జ్ఞానం సాత్వికం ఇరవయో శ్లోకం సర్వభూతూ ఏ నైకం భవ్యయమీక్ష అవిభక్త విభక్ విద్ది సాత్వికం రాజసజ్ఞానం ప్రతిశరీరమునందు భిన్న చూడడం వేర్వేర్ విశేషణాలను చూడడం రాజసజ్ఞానం ఇరవై ఒకటో శ్లోకం పృథక్వజ్ఞానం విధాన విద్ధి నానాభావాన్ పృథగ్విధా సాధనదశలో కూడా తనుం ఏడు ఇరవై ఒకటి అన్నట్లు భగవంతుని తత్వంలో భిన్నత్వం చూడడం రాజసజ్ఞానం తామస జ్ఞానం ఒకే అల్పవస్తువునందు అది సర్వస్వం అంటూ భావించడం అహేతుకంగా హేతుబద్ధం కాకుండా వ్యవహరించడం తత్వాన్ని గమనించకపోవడం తామస జ్ఞానం ఉదాహరణ దేహ పరిమాణమే ఆత్మ విగ్రహ పరిమాణమే దేవుడు ఫలానా దేవుడు అని దానియందే ఆసక్తితో ఉండే అల్పమైన జ్ఞానం ఇరవై రెండవ శ్లోకందే కమిన్ కార్యేతు ఇలాగే కర్మ కూడా మూడు విధాలు సాత్విక కర్మ కర్మను కర్తవ్యంగా విధింపబడిన కర్మను అసంగుడై రాగద్వేషాలు లేకుండా ఫలాపేక్ష లేకుండా ఆచరిస్తే ఆ కర్మ సాత్వికమనబడుతుంది ఇరవై మూడవ శ్లోకం నియతం సంగరహితమరాగద్వేషతృతం అఫల సాత్వికముచ్యే కర్మయోగం కూడా దీనివల్ల సాత్విక జ్ఞానం కలుగుతుంది కర్మ అహంకారం నేను అనే భావనతో కోరికలతో శ్రమ ఆచరించే కర్మ రాజసకర్మ ఇరవై నాలుగవ శ్లోకం యత్తు క్రియతే హంకారేణునముదాహృతం యజ్ఞయాగాదులు శాస్త్రీయమైన కర్మలే గాని కర్తృత్వ భావంతో చేయబడివి రాజసకర్మలు అనిపించుకుంటాయి తామసకర్మ కర్మకు ఎలాంటి ఫలముంది ఇష్టమా అనిష్టమా అని కానీ దీని పర్యోజానం ఎలా ఉంటుందని గాని దానివల్ల జరిగే నష్టంగాని ఆలోచించక తన సామర్థ్యాన్ని ఆలోచించక చేసే పని తామసమవుతుంది అనుబంధం క్షయం హింసామనపేక్ష్యచపౌరుషం మోహాదారభ్యతే కర్మయత్తామసముచ్యతే కర్త మూడు విధాలు సాత్వికర్త కర్మలను అహంబుద్ధితో చేయకున్నా ధృతి పట్టుదల ఉత్సాహంతో ఆచరిస్తూ ఫలితం ఎలాగున్నా వికారం చెందనివాడు సుఖదుఃఖాలను పొందని వాడు సాత్వికకర్త ఇరవై ఆరవ శ్లోకంసంగోనహంవాదీ ధృత్యుత్ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో కత్విక ఉైరాగ్యం అంటే నిస్పృహ ఏడుపు మొహంతో పనిచేయడం కాదు పట్టుదలతో నేర్పుతో ఉత్సాహంతో పనిచేస్తూ విరాగిగా ఉండవచ్చు రాజసకర్త కర్మఫలంపై అనురాగంతో లోభంతో ఎలాగైనా పొందాలని అవసరమైతే హింసకు పాల్పడుతూ ఫలాన్ని బట్టి సుఖ దుఃఖాలు పొందేవాడు రాజసకర్త ఇరవై శ్లోకం రాగి कर्म फ्रेुबो हिंसात्मको अशुचि हर्षशोका कर्ता कर्ताजस परकर्तिमसकर्ता नीलवा संस्कार मुंडीप्टु एडुप स्वभावं कलवा पन दाटवेसेवामसकर्ता इनद श्लोक अयुक्त प्राकृत स्तबस विषादी दीर्घसूत्री कर्ता ఈ విధంగానే గుణాలను బట్టి బుద్ధిలో మూడు విధాలు ధృతిలో మూడు విధాలు సుఖం మూడు విధాలు చెప్పబడ్డాయి ఈ ప్రకరణాన్ని ముగిస్తూ ఒక ముఖ్యమైన శ్లోకం చెప్పబడింది నదస్తి పృథివ్యాం వాన సత్వం ప్రకృతి జైర్ముక్తం త్రిర్గుణి నలభైవ శ్లోకం ఇదొక ముఖ్యమైన ప్రతిపాదన ప్రకృతిలోని ప్రతి వస్తువు ప్రాణం ఉన్నది కానీ లేనిది కానీ ఈ మూడు గుణాలతో ప్రభావితమై ఉంటుంది ఈ గుణాలు లేని వస్తువే లేదు అని భావం రెండవ అధ్యాయంలో నిస్త్రైగుణ్యో భవార్జున రెండు నలభై ఐదు వేదాలన్నీ కర్మకాండ మూడు గుణాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి గుణాల అతీతుడిగా వెళ్ళు అని మొదలుపెట్టి తర్వాత పలుమార్లు ఇదే భావాన్ని చెప్పడం సాధన కోసం మూడు గుణాలను అతిక్రమించేవాడికే ముక్తి ఈ గుణాలను జ్ఞానంతోనే అతిక్రమించి జ్ఞానంతోనే సంసార వృక్షాన్ని ఛేదించాలి అట్టి జ్ఞానానికి కావాల్సిన పూర్వరంగం చిత్తశుద్ధి అంటే మనసు యొక్క నిర్మలత్వం నిశ్చలత్వం ఈ చిత్తశుద్ధికి కారణం కర్మ కావున ఎవరెవరూ ఎలాంటి కర్మలు చేయాలి అనే కర్మ విభజన తర్వాత శ్లోకాల్లో చెబుతున్నాడు నాలుగు వర్ణాలు నాలుగవ అధ్యాయంలో మయా సృష్టం నాలుగు పదమూడు గుణాలు కర్మలు విభాగాన్ని బట్టి నాలుగు వర్ణాలను నేనే సృష్టించాను అని శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకోవాలి ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడి మాట ఇలా ఉంది నలభై శ్లోకం బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణ కర్మాణిర్గుణై బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనే నాలుగు వర్ణాలకు వారి స్వభావం వల్ల పుట్టే గుణాల వల్ల కర్మలు విభజించబడ్డాయి అని తాత్పర్యం ఏ వర్ణం వాడి కర్మలు ఏ విధంగా నిర్ణయింపబడ్డాయి అనే ముఖ్య విషయాన్ని ఈ శ్లోకం ప్రతిపాదిస్తున్నది స్వభావ ప్రభవై స్వభావం వల్ల పుట్టిన గుణాలచేత అన్నది ముఖ్యమైన వాక్యం దీనికి మూడు విధాలుగా శ్రీశంకరులు అర్థం చెప్పారు ఒకటి స్వభావం అనగా ప్రకృతి మాయ త్రిగుణాత్మకమైనది దాని కారణంగా ప్రభావం అనగా పుట్టినది స్వభావ ప్రభవమైన గుణాలు ప్రకృతి నుండి పుట్టిన గుణాలు అని అర్థం స్వభావం వల్ల శౌర్యం తేజస్సు మొదలైనవి కలవారు క్షత్రియులు స్వభావం వల్ల శమం దమం మొదలైన లక్షణాలు కలవారు బ్రాహ్మణులు ఇలా అన్వయించుకోవాలి రెండో అర్థం వారి వారి స్వభావానికి ప్రకృతికి ప్రభావం కారణం అయిన గుణాలు ఇక్కడ స్వభావం అంటే ప్రకృతి లేదా మాయా అనే అర్థం కాకుండా వ్యవహారంలో ఉన్న అర్థం గ్రహించారు బ్రాహ్మణుడి స్వభావానికి సత్వగుణం ప్రభావం అనగా కారణం క్షత్రియుడి స్వభావానికి ప్రధానంగా రజస్సు అప్రధానంగా సత్వం తమస్సు ఇలా అన్వయించుకోవాలి మూడు స్వభావం అనగా పూర్వజన్మలో చేసిన కర్మ ఫలం ఈ జన్మలో ఫలమివ్వడానికి అభివ్యక్తమైన విధానం దీనివల్ల పుట్టిన గుణాలు అనగా ఇక్కడ జాతి ముఖ్యం కాదు पूर्वजन्मकृतकर्म मुख्य नीलकंठलू पै अर्थाले चबूत चप्पन मरीकोनी विषयालू वाशार द्रोणादिषु ब्राह्मणेष्वी शौरिया भरतादिषु क्षत्रिएष्वी शम दृष्ट तस्मा यस्कर्णे श्रृश्य స శూద్రోపిై లక్షణై బ్రాహ్మణవ జ్ఞాతవ్య్రాహ్మణే అవి శూద్రధర్మా దృశ్య స శూద్రే ద్రోణుడు మొదలగు వారు బ్రాహ్మణులైనా శౌర్యం మొదలైనవి ఉన్నాయి భరతుడు భాగవతంలోని జడభరతుడు మొదలగువారు క్షత్రియులైనా శమం దమం మొదలైనవి ఎక్కువ ఉన్నాయి కావున ఏ వర్ణంలోని వ్యక్తిలో శమాది లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తిని శూద్రుడైనా బ్రాహ్మణుడిగా పరిగణించాలి ఎక్కడైతే బ్రాహ్మణుడిలో శూద్రధర్మాలు కనిపిస్తాయో అతడు శూద్రుడే నీలకఠలు ఇంకా ఇలా వ్రాశారు అరణ్య నహుషుడితో ధర్మరాజు చెప్పిన మాటలు అనృషం తపోణ్యే నాగేంద్ర సహిస్ స్మృత ఓ నాగేంద్ర సత్యము దానము క్షమా శీలము अहिंसा तपस्सु विरक्ति एवरीलो कतु ब्राह्मणुड़का विवरीस्त यते यत्रैतन सब ब्राह्मण स्मृत यूद्रितिशे ओ सर्पमा ఈ గుణాలు ఎవరిలో కనిపిస్తాయో అతడే బ్రాహ్మణుడు ఎక్కడ కనిపించవో అతణ్ణి శూద్రుడని నిర్దేశించాలి అందువల్ల శమాదులు బ్రాహ్మణుడిలో గానీ అబ్రాహ్మణుడిలో గానీ ఎవరిలోనైనా కనిపిస్తే అతన్నే బ్రాహ్మణుడని నిర్ధారించాలి నీలకంఠలు మరో విశ్లేషణ చేశారు స్వభావంతో వచ్చిన ధర్మాలు వేరు జాతి ధర్మాలు వేరు స్వభావంతో వచ్చిన ధర్మాలు వేదంలో భగవద్గీతలో చెప్పినవి జాతి ధర్మాలు స్మృతులలో చెప్పినవి బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు ఈ ముగ్గురిని ద్విజులంటారు ముగ్గురికి ఉపనయన సంస్కారం ఉంది ఉపనయనం అనేది రెండవ జన్మ కావున ద్విజులన్నారు వీరికి వేదం చదివే అధికారం ఉంది ద్విధులందరికీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఒకే సంస్కారమే అందువల్ల పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు తరువాత అజ్ఞాతవాసంలో ధర్మరాజు కంకుభట్టు అనే బ్రాహ్మణుడి వేషంలో విరాటుని కొలువులో ఉన్నాడు పాఠం చెప్పే అధికారం మాత్రం బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడు దొరకని సందర్భంలో ఇతరుల నుంచి బ్రాహ్మణుడు కూడా నేర్చుకోవచ్చు అని ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది రాజసూయం మొదల యాగాలు క్షత్రియుడే చేయాలి ఇతరులు చేయకూడదు ఇవన్నీ జాతి ధర్మాలు సమాజం సృష్టించుకున్నవి స్వభావధర్మాలే వర్ణాలను నిర్ణయిస్తాయి అని ఒక అత్యాధునిక దృష్టికోణాన్ని ఆవిష్కరించారు నీలకంఠులు శ్లోకాలు పరిశీలిద్దాం ब्राह्मणुड़ स्वभाव सत्वगुण प्रधानमंत्री इतनी कर्मलू शमु मनो निग्रह दमु बाह्यय निग्रह तपह ध्यान योग शौचम रुजुत्व ज्ञानम वेदातवाक्यल अर्थज्ञान ब्रह्मन गूर्च परोक्ष ज्ञान विज्ञान अद అనుభవంలోకి తెచ్చుకోవడం ఆస్తిక్యం వేద ప్రమాణాన్ని అంగీకరించే స్వభావం ఇవన్నీ బ్రాహ్మణుడికి స్వభావమైన లక్షణాలు కర్మలు నలభై రెండవ శ్లోకం శమోదమస్తపశం క్షాంతిర్జవమే చస్తిక్యం हम कर्म स्वभावज क्षत्रिय शौर्य तेजस्सु पराक्रम धुति धैर्य दाक्ष्यम दक्षता नेतर युद्ध वेर दान्वर भाव इतर श्वास स्वभाव लीडरशिप क्वालिटी इवन स्वभाव तो वु नलभैमूड़ो श्लोक शौर्य तेजोधृतिर्दाक्ष्य युद्धे चाप्यपलायन दानमी भाव क्षात्र कर्मस्वज कृषि व्यवसायं गोरक्षा वाणिज्यम ఈ మూడు వైశ్యుడి స్వభావ గుణాలు నలభై నాలుగవ శ్లోకం కృషి ఈరోజు తమను తాము శూద్రులుగా భావించేవారంతా వైశ్యులు ద్విజులు వేదాధ్యయనానికి అర్హత ఉన్నవారు అని ఆనాటి సిద్ధాంతం నేటి బ్రాహ్మణులు క్రమక్రమంగా వేదాధ్యయనానికి దూరమైనట్లుగా వీరందరూ కాలక్రమంలో తమ ధర్మాన్ని వదలి ఉంటారు పరిచర్య చేయడం ఇతరులు చెప్పిన పనులు చేయడం స్వంతంగా క్రియాశీలత లేకపోవడం శుదృడి స్వభావం एवरेवरी स्वभा तक वो कर्मचे सामजश्रेयस्स दाने दृष्टि उ गीत स्वधर्मा आचर परमु अर्च्ची नलभ आरव श्लोक यत प्रवृत्तिर्भूताकम्य సిద్ధి విందతి మానవ తర్వాతి శ్లోకం కూడా స్వధర్మాన్ని గురించే స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్నియత కన్నానోతి కిల్బిషం నలభై ఏడవ శ్లోకం బాగా ఆచరింపగలిగే పరధర్మం కంటే కొంత లోపమున్నా స్వధర్మమే ఆచరింపదగినది స్వభావం వల్ల వచ్చిన కర్మచే మనిషి పాపాన్ని పొందడు అని తాత్పర్యం ఈ శ్లోకంలో స్వధర్మం స్వభావం అని రెండు మాటలు ఉన్నాయి స్వధర్మం శాస్త్రం తనకు విధించిన ధర్మం स्वभावे प्रकृति सहजा वच्चुण शूद्रुड़ो ब्राह्मण क्षत्रि गुणुन आ गुणकुण वर्तुने भावना वस्तु आनाटी सामजन बहुश गुणा बटे व्यक्ति वर्णा निर्देश पद्धति उवच्छनी अंदव कर्णुड़ की राज्यभिषेक మిగతా రాజులందరూ అంగీకరించారు ఈ పద్ధతికి వైముఖ్యం కూడా ఉన్నట్లు మరికొన్ని కథల వల్ల తెలుస్తుంది పై విషయాల వల్ల ఈ చర్చ ఈనాటిది కాదని స్పష్టమవుతుంది స్వకర్మలు అన్నప్పుడు మనుధర్మంలో చెప్పిన వేదాధ్యయనం లాంటివే గ్రహించాలి కానీ శమదమాదులు గ్రహించకూడదని నీలకంఠులు ఇక్కడ మరొక వివరణ ఇచ్చారు అంటే శమదమాదులు అందరికీ ఉండవచ్చు వేదాధ్యయనానికి నిషేధం ఉన్నా జ్ఞానప్రాప్తి మోక్షాధికారం అందరికీ ఉంది ఈ పరిస్థితిని నేటి ఉదాహరణలో చెప్పాలంటే ఒక వ్యక్తికి కలెక్టరు కావడానికి అర్హత ఉంది కానీ ఫైల్ తయారు చేసే గుమాస్తా కావడానికి వీలు అన్నట్లు ఉంది కానీ ఈ నిషేధం गोपिक संघर्षण को कणमी स्वकर्मलू आचरी द्वारा सिद्धि अने गीतावाक्यम ईद संवर नाटी दी। दीन पै गुटी वर्णन निर्णय प्राचीन संप्रदाय उख्यात विवरी संगठटेडमे धर्मशास्त्र उद्देश्यम काब्टी ఈనాటి విలువలకు అనుగుణంగా పై శ్లోకానికి అర్థం గ్రహించాలి పై కర్మలన్నీ మూడు గుణాల వల్ల కలిగినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు ఇవి అవిద్య వల్ల ఆత్మకు సంబంధించిన వాటిగా ఆరోపించబడుతున్నాయి దీన్నే అధ్యాస అని పైన చెప్పుకున్నాం ఈ అధ్యాస చేస్తున్నందువల్లనే క్షణకాలం కూడా కర్మ చేయకుండా మనిషి ఉండలేడు మూడవ అధ్యాయం ఐదవ శ్లోకం అవిద్య నశించిన తరువాత కర్మను విడవగలుగుతాడు ఈ కర్మలు గుణాలకు సంబంధించినవే అని గ్రహించిన తరువాత వాటికి అతీతంగా ఉంటాడు అంటూ శ్రీశంకరులు ఈ ప్రకరణాన్ని ముగించారు ఈ అధ్యాయం పరిచయంలో రెండు రకాల సన్యాసం తెలుసుకున్నాం జ్ఞాని సన్యాసం జ్ఞాని కావాలనే సన్యాసం ఇప్పుడు రాబోయే శ్లోకాలలో జ్ఞానియై సన్యసించిన వారి లక్షణాలు అలాంటి జ్ఞానఫలం చెబుతున్నాడు జ్ఞాని నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు నలభై తొమ్మిదవ శ్లోకం అసక్తబుద్ధి సర్వత్రిత ఆత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి కర్మలు లేకపోవడం నైష్కర్మ్యం ఊరకే కర్మలను వదలడం నైష్కర్మ్యం కాదు పై వివరించిన విధంగా బ్రహ్మయే తాను అనే జ్ఞానం కలవానికి కర్మలు వాటంతటవే తొలగిపోతాయి అది సిద్ధి దీనినే సద్యోముక్తిలో ఉన్న స్థితి అని శ్రీశంకరులు వివరించారు ఇది కర్మల వల్ల సిద్ధించేది కాదు కేవలం ఆత్మ ఆత్మజ్ఞానం వల్లనే పొందగలిగేది బ్రహ్మ కావడానికి అర్హుడెవ్వడు సిద్ధిని పొందినవాడు బ్రహ్మను ఎలా పొందుతాడో శ్రేష్టమైన జ్ఞానస్థితి ఏదో సంగ్రహంగా చెబుతాను విను అని వ్యాభవ శ్లోకం సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తోబోధమే సమాసేన అంటూ జ్ఞాని లక్షణాలను మళ్ళీ వివరించాడు శ్రీకృష్ణుడు సిద్ధిని పొందినవాడు మళ్ళీ బ్రహ్మను పొందుతాడు అంటే అర్థమేమిటి సద్యోముక్తి అనే స్థితికి మరో స్థితి ఉన్నది అనే అర్థమొస్తుంది అందుకే దీన్ని వ్యాఖ్యాతలు వివరిస్తూ సిద్ధి అనే పదానికి జ్ఞాన నిష్ఠకు యోగ్యత అని అర్థం చెప్పారు ఈ యోగ్యత పొందిన తర్వాత పరమాత్మను పొందే ప్రకారాన్ని తెలుసుకును అని అర్థం మనం ఏదైనా వస్తువును చూస్తే ఆ వస్తువు యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది అంటే మన జ్ఞానంలో ఇది విషయమవుతుంది ఆత్మ అలా ఇంద్రియాలచే తెలియదగింది కాదు పైగా ఇంద్రియాలనే ప్రకాశింపచేసేది అది జ్ఞానస్వరూపమే విషయాన్ని తెలుసుకోవడానికి వెనుక ఉండే తెలివేదాని తత్వం దీన్ని శ్రీశంకరులు ఇంకా ఇలా వివరించారు ఆత్మ అత్యంత నిర్మలం స్వచ్ఛమైనది బుద్ధి కూడా ఆత్మతో సమంగా నిర్మలంగా తయారు చేసుకోవడం శక్యమే శమదమాది సాధన వల్ల రాగద్వేషాలను త్యజించడం వల్ల గుణాల ప్రభావానికి లోనుగాకుండా ఉండడం వల్ల బుద్ధి ఒక అర్థం లాంటిదని వివరిస్తారు అర్థం స్వంతంగా ప్రకాశించదు కాంతి పడినప్పుడే ఆ కాంతిని ప్రతిబింబిస్తుంది అంతఃకరణం అలాంటిదే అలా ప్రతిఫలించినప్పుడు బుద్ధి ఆ చైతన్యం యొక్క ఆభాషగా కనిపిస్తుంది బుద్ధిలాగానే కనిపించేది మనస్సు ఆ మనస్సుతో సమానంగా స్వయంగా జ్ఞానం ఉన్నవాటిలాగా కనిపించేవి ఇంద్రియాలు ఇంద్రియాల సంబంధం వల్ల దేహం చైతన్యవంతంగా కనిపిస్తుంది అందువల్ల లౌకికులు చార్వాకులు దేహాన్నే ఆత్మ అని అనుకుంటారు ఇంద్రియాలే ఆత్మ అని మరికొందరు అనుకుంటారు మనస్సే ఆత్మ అని కొందరు తార్కికులు భావిస్తారు వీటన్నిటినీ భాసింపచేసేది ఆత్మ చైతన్యమే ఆత్మ స్వయం ప్రకాశము మిగతా వస్తువుల జ్ఞానాలలాగా బుద్ధి చే తెలుసుకోదగింది కాదు మరెలా తెలుసుకోవాలంటే మనం వేణినైతే ఆత్మకు సంబంధించినవని అనుకుంటామో వాటిని తొలగించుకోవడం వల్ల మొదట దేహమే ఆత్మ భావన తొలగించుకోవడం ఇంద్రియాలే ఆత్మ భావన తొలగించుకోవడం మనస్సు బుద్ధియే ఆత్మ భావన తొలగించుకోవడం ఇవన్నీ తొలగిపోయిన తర్వాత శుద్ధ చైతన్యమాత్రంగా జ్ఞానస్వరూపంగా మిగిలేదే ఆత్మ ఈ ఆత్మనిష్టను సాధించడమెలా అని గతాధ్యాయాల్లో చెప్పిన విషయాలనే సంగ్రహంగా చెబుతున్నాడు యాభై నుండి యాభై శ్లోకం వరకు విశుద్ధమైన అంతఃకరణం కలిగి ఉండాలి వేదాంత శ్రవణాదుల వల్ల పరోక్ష జ్ఞానం కలిగి ఉండాలి యుక్త యోగంతో కూడి ఉండాలి ఆత్మ నియంత్రణ దేహేంద్రియాదులను వశంలో కలిగి ఉండాలి ఇంద్రియ విషయాలపై వైరాగ్యం యోగశాస్త్రంలో చెప్పిన ప్రత్యాహారం అనగా ఇంద్రియాలను వస్తువుల నుండి వెనక్కు మళ్లించడం రాగద్వేషాలు వదిలివేయడం వివిక్త నిర్జన ప్రదేశంలో ఈ అభ్యాసం చేసేవాడు లఘ్వాషీ తక్కువ ఆహారాన్ని మితాహారం వాక్కు మనస్సు శరీరం ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి ధ్యానయోగంలో నిరంతరం ఉండాలి వైరాగ్యం కలిగి ఉండాలి చిత్తవృత్తులైన అహంకారం బలం జ్ఞానబలం దర్పం నేనింత సామర్థ్యం గల యోగిని అనే దర్పం కోరిక క్రోధం ధనసంచయం మమకారం లేకుండా శాంతుడిగా ఉండాలి बुद्ध्या विशुद्धयाुक्त धृत्यात्म्य शब्दीष त्यक्वागद्देश्युदस्वे लघ््वाशी यतवायमसह ध्यानपरो नि वैराग्यम समुश्रि अहंकारं बलं दर्पम कामं क्रोधं परिग्रहं विमुच्य निर्मशा ब्रह्म भूयाय कलते పై విధంగా ఉన్నవాడు బ్రహ్మభూయావడానికి అర్హుడు అలాంటివాడు జ్ఞానరూపమైన భక్తితో నన్ను తెలుసుకొని నా తత్వాన్ని గ్రహించి నాలోనే ప్రవేశిస్తాడు యాభై ఐదవ శ్లోకం భక్త మామస్మిత తో మాం తత్వతో జ్ఞా విశతే తదనంతరం దేహపతనం తరువాత కేవలం శుద్ధ చైతన్యంగా ఉంటాడు పాత్ర అనే ఉపాధి తొలగిన తర్వాత పాత్రలోని ఆకాశం మహాకాశంగా మిగిలినట్లు అని అర్థం మొత్తం భగవద్గీత ప్రసంగమంతా అర్జునుడు తన క్షత్రియ ధర్మాన్ని వదిలివేయడంతో వచ్చింది అర్జునుడిని నిమిత్తంగా తీసుకుని అనేక విషయాలను శ్రీకృష్ణుడు చెప్పాడు మళ్ళీ నేరుగా అర్జునుడితో ఇలా అన్నాడు నేను యుద్ధం చేయను అని ఒకవేళ నీవు అనుకున్నా నీ ప్రయత్నం వృథా అవుతుంది ఎందుకంటే నీ ప్రకృతి నిన్ను నీ పనిలో నియోగిస్తుంది క్షత్రియుడు రజోగుణ స్వభావుడు అతనికి కర్మయోగం తర్వాతనే జ్ఞానయోగానికి అవకాశం ఉంది అందువల్ల ప్రకృతియే అతన్ని బలవంతంగా ఆ పని చేయిస్తుంది అని శ్రీకృష్ణుడి భావన అది ప్రకృతిలోని నియామక శక్తి ఆ నియామక శక్తిని వర్ణిస్తూ ఒక ప్రసిద్ధ శ్లోకం అరవై ఒకటవది ఈశ్వర సర్వభూతానా ృేర్జున తి జగత్తును నియమించే ఈశ్వరుడు అన్ని ప్రాణుల హృదయాల్లో ఉన్నాడు అన్ని ప్రాణులను కొయ్య యంత్రంపై బొమ్మలవలే త్రిప్పుతుంటాడు అని అర్థం మాయయా మాయచేత ప్రకృతిలోని గుణాల చేత ఆ విధంగా మనిషిని భ్రమింపచేస్తుంటాడు అని అర్థం అర్జున అనే పదానికి శుద్ధమైన అంతఃకరణం కలవాడు అని ఆ ప్రసిద్ధమైన అర్థం ఈ శ్లోకంలో ఓ శుద్ధమైన అంతఃకరణం గలవాడా అనడంలో అహంకారాన్ని ఎన్నడూ పొందవు ఈశ్వర బుద్ధితో స్వకర్మను చేస్తావు అని గుర్తు చేయడమైనది ఇదంతా కర్మయోగం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడం దీనివల్ల ఫలమేమిటి అని ఒక ప్రసిద్ధమైన శ్లోకంలో చెబుతున్నాడు సర్వర్మాన్ పరిత్య మాకం శరణం వ్రజ అహం లా సర్వర్వపాపే మోక్ష్యామి అరవై ఆరవ శ్లోకం సమస్తమైన ధర్మాలను వదిలివేసి నన్ను శరణు శరణుదుము నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుణ్ణి చేస్తాను అని తాత్పర్యం ఇది శ్రీకృష్ణుడనే అవతారమూర్తి అర్జునుడనే వ్యక్తికి చెప్పిన మాట కాదు నేను అనేది శుద్ధపర బ్రహ్మ అన్ని ధర్మాలను వదలడం అంటే మనిషికి విధింపబడిన వర్ణాశ్రమ ధర్మాలు ఈనాడు మనం అర్థం చేసుకునేట్లుగా నీ మతం వదిలి నా మతంలోకి రా అని భావం కాదు ధర్మం అంటే ఆకాలంలో వర్ణాన్ని బట్టి బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం మొదలైన ఆశ్రమాలను బట్టి వ్యక్తికి విధింపబడిన ధర్మాలు వీటిని వదలడమంటే మూడు గుణాల వల్ల తన స్వభావంతో ఏ ఏ కర్మలు చేస్తున్నాడో వాటికన్నింటికీ అతీతంగా వెళ్ళి గుణ ఉండి కర్మలను కేవలం దృశ్యంగా చూస్తూ లేదా అన్ని కర్మల ఫలాలను సన్యసించి అని అర్థం మాం నన్ను అంటే శ్రీకృష్ణుడి మతం పుచ్చుకొమ్మని కాదు అందరికి ఒకే ఆత్మగా అన్ని భూతాలలో పరబ్రహ్మను తెలుసుకో అని అర్థం శరణు అంటే అలాంటి పరబ్రహ్మజ్ఞానమే నాకు పరమ లక్ష్యము అదే నాకు అన్ని బంధాల నుండి ముక్తినిస్తుంది అని తెలుసుకో అని అర్థం మో ష్యామి ముక్తినిస్తాను అంటే వైకుంఠానికో కైలాసానికో పంపుతాను అనే అర్థం కాదు జ్ఞానం వల్లనే ధర్మం అధర్మం అన్ని రకాల కర్మల ఫలం నుండి విముక్తి అని గత అధ్యాయాల్లో చూశాం యోగ కర్మసుకౌలం కర్మఫలం అంటకుండా కర్మలు చేయడమే కౌశలం అనే అర్థం చాలా చోట్ల చెప్పుకున్నాం ఐదవ అధ్యాయంలో అదత్తే కస్యిత్ పాపం ఐదు పదిహేను ఎవరి పాపాలను స్వీకరించడు ఎవరి పుణ్యాన్ని స్వీకరించడు అని చెప్పబడింది కదా ఇక్కడ అన్ని పాపాలు తొలగిస్తాను అంటున్నాడేమిటి పద్దెనిమిదవ అధ్యాయం వరకు చదివిన తర్వాత మనకి ఈ సందేహం రాకూడదు పరమాత్మ అక్కడా ఇక్కడా కూడా కర్మలకు కర్మఫలాలకు సంబంధం లేనివాడు ఇక్కడ కూడా జ్ఞానం కలిగించడం ద్వారా నీకు కర్మఫలం అంటకుండా చేస్తాను అంటున్నాడే గాని నీవు పాపాలు చేస్తూ ఉండు నేను వాటిని క్షమిస్తూ ఉంటాను అని అర్థం కాదు అందుకే మోక్షయిష్యామి స్వాత్మభావ ప్రకాశీకరణైన నీ యథార్థస్వరూపాన్ని నీకు ప్రకాశింపచేయడం ద్వారా అని శ్రీశంకరుడు అర్థం వ్రాశారు మనల్ని మనం తెలుసుకోవడమే मोक्ष रे मार्लू भगवदगीता प्रारंभ न्ञा निष्ठ कर्मनिष्ठ अारूडोध्या मूडो श्लोक लोके జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగే నయోగి అని లోకంలో రెండే మార్గాలు జ్ఞానయోగం కర్మయోగం అని శ్రీకృష్ణుడు చెప్పాడు ప్రవృత్తి ధర్మంలో ఉండేవారికి కర్మయోగం నివృత్తి ధర్మం సన్యాస ధర్మంలో ఉండేవారికి జ్ఞానయోగం మిగతా చెప్పిన మార్గాలన్నీ ध्यान योगम भक्ति योगम योग मै कर्मयोग अंतर्भावे अलग कर्मयोग की वेवे मनुष्य चेत आचरदी कर्मको ध्यान ने अने भाव तो बुद्धिपूर्वक आचरी कर्म अलागे भक्ति योग భగవంతుణ్ణి నేను ఆరాధిస్తున్నాను అని చేసే కర్మ ఇలా రెండే మార్గాలు చెప్పబడ్డాయి ఈ రెండు మార్గాలను అనుసరించేవారు జ్ఞానయోగులు కర్మయోగులు వీరిని మెన్ ఆఫ్ యాక్షన్ అండ్ మెన్ ఆఫ్ కాంటంప్లేషన్ అని వేదాంత శాస్త్రం అధ్యయనం చేసిన డబ్ల్యూ బిఈస్ అనే ఆంగ్ల కవి అన్నాడు కర్మయోగం జ్ఞానయోగం ఈ రెంటినీ కలపవచ్చాని ఆ రోజుల్లో పెద్ద చర్చ ఉండేది అది ప్రస్తుత పాఠకుడికి అనవసరమే అయినా భగవద్గీతలో శ్రీశంకరులు అక్కడక్కడ విస్తారమైన చర్చ చేశారు పద్దెనిమిదవ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్య అనే శ్లోకానికి అనుబంధంగా విపులంగా చర్చించారు దాని సారాంశం ఇది కర్మయోగం చిత్తశుద్ధిని కలిగిస్తుంది అంటే నిర్మలత్వం ఫలం సాక్షాత్తుగా జ్ఞానాన్ని ఇవ్వదు అద్దాన్ని శుభ్రపరిచినట్లు ధ్యానయోగం పతంజలి యోగం మొదలైనవి మనస్సుకు నిశ్చలత్వమిస్తుంది దీనివల్ల కూడా సాక్షాత్తు జ్ఞానం కలగదు శ్రవణ మనన నిధిధ్యాసనడు మనస్సులో నిశ్చలత్వం నిర్మలత్వం అంటే కర్మయోగం ధ్యానయోగాల ఫలితంగా ఉన్నప్పుడు జ్ఞానం కలిగిస్తాయి జ్ఞానం కలగడం అంటే కొత్తగా ఏదో వచ్చేది కాదు ఉన్న జ్ఞానం తొలగిపోవడమే మనస్వరూపం మనకు తెలియడం నేను కర్త క్రియ ఫలాలు లేని కేవలుడు అద్వితీయమైన చైతన్యం అని తెలియడం జ్ఞానం సన్యాసికే కాదు సంసారికి కూడా మనుష్య మాత్రుడైన ఎవరికైనా జాతి వర్ణ భేదం లేకుండా కలగవచ్చు సంసారి లేదా గృహస్థుడు జ్ఞాని అయినప్పుడు ఆ గృహస్థాశ్రమానికి విధించిన కర్మలు చేయాలి అతనికి కర్మఫలం ఉండదు అయినా సంగ్రహం కోసం లోకానికి ఆదర్శప్రాయంగా ఉండడం కోసం చేస్తాడు అతని కర్మ కేవలం చేష్ట మాత్రం కర్మాభాసం అంటారు జనక మహారాజు మిగతా రాజర్షులు ఇందుకు ఉదాహరణలు ఈ ఉదాహరణలో జ్ఞానం కర్మ రెండూ కలిసి ఉన్నాయి కదా అనే సందేహం రావచ్చు కానీ అది సరికాదు ఇక్కడ కర్మ ఉంది గాని కర్త లేడు కోరిక లేదు కర్తృత్వ భావన లేదు కావన కావున భాసయే కర్మ అంటే కర్త ఉండాలి కర్త ఉంటే ఫలముంటుంది ఫలమంటే పునర్జన్మ అన్ని కర్మలు గుణాలకు సంబంధించినవి గుణాలు అనగా ప్రకృతి దీనికి అతీతమైనది బ్రహ్మ కాబట్టి జ్ఞానమార్గం కర్మ మార్గం రెండూ కలిపి చేయడానికి వీల్లేదు జ్ఞానం కలిగి కర్మ కర్మఫలం లేకుండా కర్మలు చేస్తూ ఉండవచ్చు కర్మయోగం సాధనం జ్ఞానం సాధ్యం జ్ఞానం కర్మతో సాధించబడేది కాదని ఒకవైపు అంటూనే కర్మను సాధనమని ఎలా అంటున్నాం అంటే కర్మ కేవలం మొదటి మెట్టు ఇదొక ఉపకారకం వట్టి కర్మ వల్ల జ్ఞానం రాదు ఆత్మ వల్లనే జ్ఞానం భూమి దున్నిన వెంటనే పంట పండదు విత్తనం నాటితేనే పంట పండుతుంది అద్దం శుభ్రం చేయగానే ప్రకాశించదు దానిపై కాంతి పడాలి ఆత్మవిచారమే జ్ఞానదీపం ఈ వాదం విస్తారంగా అక్కడక్కడా మన భాష్యాల్లో కనిపిస్తుంది జ్ఞానయజ్ఞం భగవద్గీతలో ధర్మాన్ని గూర్చి భగవత్ స్వరూపాన్ని గూర్చి ఆత్మస్వరూపాన్ని గూర్చి చెప్పదలచిన సిద్ధాంత విషయాలు ముగిశాయి శాస్త్ర సంప్రదాయం ప్రకారం ఫలశ్రుతి అనగా ఇది చదవడం వల్ల వచ్చే లాభం గూర్చి చివరి శ్లోకాలు अरवेड़ श्लोक इदंते न तपस्काय ना भक्ता नाशुश्रूष्यम योभ्यसूयति शास्त्रातपस्काय तपस्स लेने वाड़ की गाने अभक्ताय भक्ति ले की गाँ తెలుసుకోవాలనే శ్రద్ధ లేని వాడికి గానీ దేవుణ్ణి గాని ఎపుడే గాని చెప్పకూడదు అని భావం తపస్సు అంటే వేదాంత వాక్యాల విచారణ చేయడం అని పైన గ్రహించాం శ్రవణ మననా నిధిధ్యాసనలు లేని శాస్త్రం వ్యర్థమని భావం ఇంకా చెబుతూ మన ఇద్దరి యొక్క ధర్మసమ్మతమైన ఈ సంవాదాన్ని ఎవడు అధ్యయనం చేస్తాడు శ్రద్ధతో తెలుసుకుంటాడో అతడు నా గురించి జ్ఞానయజ్ఞం చేసినవాడని నా నిశ్చిత అభిప్రాయం అంటాడు గీతను తెలుసుకోవడం జ్ఞానయజ్ఞం వేదంలో చెప్పిన రెండు రకాల ధర్మాలను చెప్పడం గీత ఉద్దేశం శంకరుల భాష్యం ప్రారంభంలో వైదిక ధర్మం రెండు విధాలు ప్రవృతి ధర్మం నివృత్తి ధర్మం అని చెప్పారు జ్ఞాని కర్మయోగి వీరిద్దరూ లోకానికి అవసరమే ఒకరిది అత్యున్నతమైన జ్ఞాన మార్గం ఏ కొద్ది లభించేది సమాజంలో మిగతా అందరికీ ఆదర్శప్రాయమైంది రెండో మార్గం ధర్మం ప్రకారం కర్మలు ఆచరించడం కర్మయోగంగా కర్మను ఆచరించడం अर्जुन की कूड़ा त्रीय धर्म असरी कोहम तुलाजयुड़ कृष्ण अर्जुन संवादा प्रशंसों गीताशास्त्र मुगस्तव श्लोक योग कृष्ण यार्थो धनु ధ్రువా యోగేశ్వరుడైన కృష్ణుడు అన్ని యోగాలకు ఈశ్వరుడు గీతలో ఉదాహరించిన అన్ని యోగాలను సిద్ధింపచేయగల శక్తి గలవాడు ఎక్కడ ఉంటాడో ధనుర్ధరుడైన ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం ఐశ్వర్యం ధర్మం ఉంటాయి అని అభిప్రాయం అంటు సంజయుడు చక్రవర్తి అయిన ధృతరాష్ట్రుడితో అతనికి అప్రియమైన మాటను ధైర్యంగా చెబుతున్నాడు పార్థుడు అనగా పృథివీ తనయుడు ఇతడే నరుడు అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని అని ప్రారంభంలో చెప్పినట్లు మనందరం అర్జునుడి స్థానంలోని వారమే అవివేకంచేత మోహంలో ఉన్న అర్జునుడికి ఆత్మా అనాత్మా వివేకంచేసి జీవబ్రహ్మల స్వరూపం నిరూపించి బ్రహ్మతప్ప మరొకటి లేదని తెలపడం తన తత్వం బ్రహ్మతత్వమే అనే జ్ఞానం కలిగించి కర్మయోగిగా మార్చడం శ్రీకృష్ణుడు చేసిన పని కర్మయోగమే ప్రవృత్తి ధర్మంలో ఉన్న మనందరికీ ఆదర్శం ఇమం రాజర్షయో విదుఃవ అధ్యాయం ప్రారంభంలో చెప్పినట్లు ఇది రాజులకు ఋషులకు సమానంగా చెప్పిన ధర్మం రాజులు ఋషులు ఇద్దరూ ఇప్పుడు లేరుగాని వాటికి సమాన వ్యవస్థలు ప్రతి సమాజంలో ఎప్పటికీ ఉంటాయి రాజ్యవ్యవస్థ దాన్ని సరైన మార్గంలో నడపాల్సిన యంత్రాంగం లౌకిక స్థాయిలో ఈ రెండు ఎప్పటికీ ఉండేవే ధర్మం తెలిసిన పాలకులు రాగద్వేషాలు లేని శమధమాదులు కలిగిన మేధావులు సదాలోచన చెప్పి సన్మార్గంలో ప్రవర్తింపచేసే మంత్రి లేదా గురువు ఉండడం సమాజంలోని ప్రజల అదృష్టం పరమార్థ బ్రహ్మ అనే నిత్య కోసం అన్వేషించే సాధకులు మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కనిపిస్తారు వారెంతో ప్రీతితో భగవద్గీతను చదువుతున్నారు భగవద్గీతలో చెప్పిన సిద్ధాంతం మనకేగాక జగత్తులోని మానవ మాతృలందరికీ అన్వయించేది నిష్కామ కర్మ భగవదర్పణ బుద్ధితో చేసే కర్మయోగం అనేవి అన్ని దేశాల్లో అన్ని కాలాలకు అన్వయించేవే సాధన మార్గంలో ఉన్నవాళ్లకు సాధనారహస్యాల్ని తెలపడం కర్మ మార్గంలో ఉన్నవారికి కర్మలు ఎలా ఆచరించాలో తెలపడం సాధకుడైనా కర్మయోగి అతని అంతఃకరణంలో మార్పు తేవడం మనస్సులోని మాలిన్యాన్ని కడిగి చిత్తశుద్ధిని కలిగించడం తదనంతరం ప్రవృత్తి నివృత్తి మార్గాలను బోధించడం ఈ గ్రంథం లక్ష్యం గ్రంథాన్ని చదవడం వల్ల ఆ లక్ష్యాన్ని పొందడమే ఫలం ఓం తర్వ శ్రీకృష్ణాపణమూ